మాస్టర్ క్యాడర్ కాదు కానీ చెడ్డి అప్పుడు నిం తాతయ్య అంటే వద్దులే ఎందుకంటే ఇతనికి ఫీలింగ్ వీళ్ళంతా చూస్తారు అసలు యాక్చువల్ గా ఉంది మనతో కానీ వీళ్ళేమనుకుంటారు అని ఊరు అనవసరంగా పోయిందే అట్లా ఇదంతా అయిన తర్వాత చివరగా నాయన ఇది ఏష ఆదేశ అది ేదోపనిషత్ ఏ తదనుశాసనం కాబట్టి ఇది ఆదేశం ఈ గురువు బోధించినటువంటి విషయాన్ని నువ్వు ఆచరించాలి ఇది వేదోపనిషత్తు ఇది ఉపనిషత్తు యొక్క నిర్ణయం ఇది ప్రమాణం ఏం ఉపాసితవ్యం ఈ విధంగా ఉపాసనాన్ని కొనసాగించాలి ఆచరణ కూడాను ఏదో అనుశాసనం ఈ ఉపనిషత్తు చెప్పినట్టుగా జీవించాలి అని శిక్షావలిని కంక్లూడ్ చేశాడు కనుక ప్రధానంగా ఇప్పుడు మీరు శిక్షావలిలో ఉన్నదంతా కూడాను రెండే రెండు ప్రధానమైన విషయాలు ఉపాసనలు ప్రవర్తన నియమావళి ఉపాసనల యొక్క ఫలం మనం చూసాము కాబట్టి ఆ ఫలాలు మనకు వస్తూ ఉంటాయి దాంతో పాటుగా చిత్త నైశ్వల్యం వస్తూ ఉంటది ఓకే చిత్తనైశ్వల్యం రావాలంటే ప్రవర్తనలో గనక మార్పు ఉంటే చిత్త నైశ్వర్యం వచ్చేందుకు అవకాశం లేదు కనుక ప్రత్యేకించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఉపాసనలు చేస్తూ ధ్యానం చేస్తూ పూజ చేస్తూ ప్రవర్తనలో డిఫరెంట్గా ఉంటారు ఆ డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి నేనేముంది నేను ధ్యానం చేశాను కదా అంటాడు నేను జపం చేశాను కదా అంటాడు నేను ఎన్ని గంటలు చేశాను నీకు తెలుసా అంటాడు అది ఒక అహంకారం ఎన్ని గంటలు చేస్తే ఏం లాభం నీ మనసు నిలబడింది చెప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకేం తెలుసు కనుక ఇవన్నీ పెద్ద ప్రాబ్లం మళ్ళీ కాబట్టి ప్రవర్తనకి ఉపాసనకి మధ్యలో ఎక్కడ ఒక అఘాధం ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఉపాసనల వల్ల చిత్తనైశ్వల్యం అది దెబ్బ తగిలేదు ఎక్కడంటే ప్రవర్తన వల్ల కాబట్టి దానికి దెబ్బ తగలకుండా నడుస్తూ ఉండాలి కాబట్టి ఇటుక ఇటుగ్గా కట్టుకుంటూ పోవాలి అది ఉపాసన అది గట్టిపడడానికి క్యూరింగ్ ఎట్లాగైతే చేస్తూ ఉంటామో నీళ్లు పోసి ఆ విధంగా ప్రవర్తనలో అది గట్టిపడుతూ ఉండాలి సిమెంట్ గోడ గట్టిపడ్డట్టుగా అది గట్టిపడుతూ ఉండాలి ఇది జరిగినప్పుడు మాత్రమే గురువు అందించేటువంటి బ్రహ్మ వల్లి నీకు అర్థమవుద్ది ఎందుకని బ్రహ్మవిదనోతి పరం ఫినేష్ బ్రహ్మవిత్ ఎవరు యురే బ్రహ్మముని తెలుసుకోవాలి అనేవాడు శాస్త్రవిత్ శాస్త్రం తెలుసుకోవాలి తత్వవిత్ తత్వాన్ని తెలుసుకునేవాడు వీడు ఏమవుతున్నాడు బ్రహ్మవిత్ ఆపునోతి పరం పరం ఆప్నోతి బ్రహ్మయోతున్నాడు బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి ఇటువంటి జ్ఞానం నువ్వు ఎట్లవుతావు కానిదైతే అయ్యేందుకు అవకాశం లేదు అయ్యే ఉన్నావు తెలియడం లేదు అది జ్ఞానం నువ్వు అయ్యే ఉన్నావు తెలియడం లేదు నేను రాధేయుడు రాధేయుడు రాధేయుడు నువ్వెంతో చెప్పుకున్నా ఇడియట్ యువర్ కౌంతేయ అది కృష్ణ ఓకే నేను రాధేయుడు చెప్పొచ్చు హే నువ్వు కౌంతేయుడివి నువ్వు కుంతి పుత్రుడు వేయ కర్ణ కుంతి పుత్రుడివి జస్ట్ నాలెడ్జ్ అండర్స్టాండ్ కాలం రాధేయుడు ఒక్కసారి జ్ఞానం కలగ్గానే కౌంతేయుడు కుంతిపుత్రుడు అంతకుముందు రాధేయుడు మీ అమ్మ ఎవరయ్యా రాధ ఇప్పుడెవరు మీ అమ్మ కుంతే రాధేయుడు కుంతిపుత్రుడు కావడానికి కుంతి గర్భంలో మళ్ళీ ప్రవేశించాల్సిన లేదు ఏదో కానవసరం లేదు అయ్యే ఉన్నాడు అలా అయ్యున్నటువంటి జ్ఞానం లేదు కనుక బ్రహ్మవిత్ పరమ ఆపునతి పరమను పొందుతాడు జ్ఞానాన్ని పొందుతాడు ఎట్లా పొందుతాడు పొందాడనుకోండి ఏదైనా పోగొట్టుకునేందుకే నువ్వు ఏది పొందినా ఈ ప్రపంచంలో కాలంలో కనుక నీకు వచ్చిందంటే మాత్రం అది కాలంలోనే పోవాలి అటువంటిది అనిత్యం అవుతుంది అనిత్యమైనటువంటిది పరం అయ్యేందుకు అవకాశం లేదు అపరం అవుతుంది అపరమైనటువంటిది అనిత్యం ఎందుకంటే కార్యం అక్కడ వెరీ ఇంపార్టెంట్ కార్యం ఎప్పుడైతే ఉందో ఎఫెక్ట్ ఉంది కార్యం ఉంది కార్యం ఉంటేనే కర్మ జరిగింది కర్మ జరుగుతుంది కర్మ యొక్క ఫలితం వస్తుంది నీకు కర్మ ఫలితం అనిత్యం కాబట్టి బ్రహ్మమే కనుక నీకు కర్మ ఫలితం అయితే నువ్వు చేసే సాధన యొక్క ఫలితం అయితే అది కూడా నశించిపోతుంది అది కూడా అనిత్యం అవుతుంది అనిత్యమైనవి పొంది అభద్రతలో ఉన్న నీవు ఇంకొక అనిత్యాన్ని పొంది తరించేది లేదు గనక అది నిత్య వస్తువు నిత్య వస్తువు అంటే కాలం చేత దేశంచేత వస్తువుగా పరిమితం కానిటువంటిది పరిచ్ఛన్నం కానిటువంటిది అపరిచ్ఛిన్న అనంత అందువల్ల బ్రహ్మ మీద ఆపునతి స్టేట్మెంట్ తదేషాభ్యుక్త ఇవని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి బ్రహ్మం ఏదైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో బ్రహ్మవిత్ బ్రహ్మవిద్ ఆ పునతి పరం పరం అది ఏంటి అది బ్రహ్మ జ్ఞానం బ్రహ్మమే అది సత్యం జ్ఞానం అనంతం లక్షణం అనంతం అది అనంతమైతే ఉన్నదే రెండు అనంతాలు ఎప్పుడు ఉండేందుకు అవకాశం లేదు కనుక శిక్షావలిలో గురువు శిష్యుడి యొక్క శుద్ధి చేసేసిన తర్వాత ఇప్పుడు సిద్ధంగా ఉండాడు ఎందుకని ఉపాసనలు తెలుసు ఉపాసనలు చేశాడు ఉపాసన ఫలం కూడా అవసరం లేదు తనకి తను కావాల్సింది ఏంటి పరబ్రహ్మ స్వరూపం తను కావాలనుకుంటున్నాడు అది సర్వోపద్రవరహిత స్థితి అబద్ధత లేనిటువంటి పరిస్థితి నిత్యానంద స్థితి అది కావాలనుకుంటున్నాడు గనక ఇంత జరిగింది కాబట్టి ఉపాసనలు సత్ప్రవర్తన శిక్షావల్లి ప్రకారం మీరు మనం నిత్యం ధ్యానం చేయాలి జపం చేయాలి స్వాధ్యాయం పెట్టుకోవాలి ఓం నమో భగవతి వాసుదేవా ఎందుకు అది కూడా అందుకే చిత్తశుద్ధయే నామస్మరణం భగవన్ నామస్మరణం దేనికి చిత్తశుద్ధి కోసం కాబట్టి ఆ చిత్తశుద్ధి నడుస్తూ ఉండాలి ఇప్పుడు తెలుసుకున్నాం శిక్షా ఇప్పుడు మనం రెడీ అనే అర్థం మనకంత చిత్తనైశ్వల్యం వచ్చేసింది అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కమా అని చెప్పనే లే తెలుసుకుంటున్నాం ఇంత పరోక్షం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఇదంతా కాబట్టి ఏదైతే శిక్షావళిలో తెలుసుకున్నామో ఇదంతా ఆచరించాల్సిన అవసరం ఉంది ప్రతి క్షణాన్ని మనం తాత్వికంగా మార్చుకోవాలి ప్రతి క్షణం సద్భావాలు కదులుతూ ఉండాలి క్షణాలు వృధా కాకూడదు చెయ్యకూడని ఆలోచనలు చేసి మనసును కలుషితం చేసుకోకూడదు ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి పవిత్రమైన సాధనలు కొనసాగిస్తూ ఉండాలి చిత్తశ్శ శుద్ధయ్యే కర్మ ఇటువంటి కర్మలే మనం చేస్తూ ఉండాలి దానివల్ల అంతకరణ శుద్ధి జరుగుతుంది కాబట్టి ఇది నిత్యం జరిగేదే ఇది ప్రతిక్షణం జరగవలసిందే అనుక్షణం జరగవలసిందే కాబట్టి నిరంతరం ఇలా చేసుకుంటూ ఉంటే మనలో ఒక మార్పు పరివర్తన మనం చూస్తూ ఉంటాం మనకి ఎంత పరివర్తన వస్తూ ఉంటే శాస్త్రం అంతగా మనకు అర్థమవుతూ ఉంటుంది సరేనా కాబట్టి ఇది ఇంట్రొడక్షన్ దిస్ ఇంట్రొడక్షన్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోమస్తా సుఖినో ర్షతు పర్జన్య పృథివీసాని దేశోయోవర బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణర్ణమాయ ఓం శాంతి శా ీమే ధీరో యో ప్రచోదయా సహ నో భునక్తు సహ వీర్యం కరస్విధీతమస్తు శాంతి శాంతి శాంతి హే ఏవి ఈ విశ్వంలో ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు నేము కానీ మనం ఉన్నట్లుగా మనకు తెలుసు ఇంత విశాలమైనటువంటి విశ్వంలో ఏవేవి ఉన్నవో ఎలా ఉన్నవో వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేదు ఎందుకంటే ఏవి ఉన్నాయో మనకు తెలియదు కనుక ఇంత విశాలమైన ప్రపంచం కానీ మనం ఉన్నట్లు మనకు తెలుసు నేనున్నాను అని నాకు తెలుసు అహం అస్మి నువ్వు ఉన్నావు అని నాకు తెలుసు తోమా సినుక నేనున్నట్లుగా నాకు తెలుసు నువ్వున్నట్లుగా నీకు తెలుసు నువ్వు ఉన్నట్లుగా నాకు తెలుసు అట్లాగే నేనున్నట్లుగా నీకు తెలుసు కనుక ఉన్నటువంటి నేను ఊరికే లేను ఏదో పనిచేస్తూ ఉన్నా నేను చేసేటువంటి కర్మల్ని బట్టి నా నుండి కదిలేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని నేనున్నట్లుగా మీరు నిర్ణయిస్తూ ఉంటే అది ఒక శబ్దం కావచ్చు ఒక నడక కావచ్చు ఒక మాట కావచ్చు ఒక చేష్ట కావచ్చు అట్లాగే మిమ్మల్ని చూసినప్పుడు మీ నుండి వ్యక్తమయ్యేటువంటి విషయాల్ని శబ్దాలని రూపాలని కర్మల్ని ఆధారం చేసుకుని మీరున్నట్లుగా నేను కూడా నిర్ణయం చేసుకుంటూ ఉన్నా కాబట్టి మనమంతా ఈ ప్రపంచంలో ఉన్నాం మనం ఉన్నాము అనేటువంటి విషయంలో ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు అదిగోనండి ఆస్ట్రేలియాలో ఫలానాది ఉన్నింది అనే వచ్చి చెప్పాలేమో కానీ మీరున్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు కారణం ఇది మన అనుభవంలోనే ఉంది యాక్సెప్ట్ దిస్ నేనున్నట్లుగా నాకు ఏ ఆధారం అవసరం లేదు అనుభవమే ఆధారం కానీ వచ్చిన బాధంతా ఏంటంటే నేనున్నట్లు నాకు తెలుసు మీరున్నట్లు మీకు తెలుసు నేనున్నానని చెప్పడానికి నా అనుభవం ఆధారం మీరున్నారని చెప్పడానికి మీ అనుభవం ఆధారం అనుభవం అయితే మనకు ఉంది కానీ అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఇది ప్రధానమైనటువంటి విషయంగా ఉంది ఇక్కడే తత్వశాస్త్రం యొక్క అవసరం ఏర్పడుతూ తత్వశాస్త్రం అంటే నా ఉద్దేశంలో ఉపనిషత్తుల నాకు ఏవేవో తత్వశాస్త్రాలు ఎన్నో ఉంటాయి అవన్నీ నిరర్ధకం ఎందుకంటే అవి ప్రమాణం కాదు కనుక స్వామీజీ నేనుంటప్పుడు నాకు తెలిసినప్పుడు నేనున్నట్లుగా నేనున్నట్లు నాకు తెలుసు కదా ఇదే కదా జ్ఞానం అది అనుభవం నీవు ఉన్నావు అని నీకు తెలుసు అది అనుభవం అనుభవానికి సంబంధించిన జ్ఞానం కలగాలి దీనినే ఆత్మ జ్ఞానం అంటారు ఇది కాబట్టి ఒక్కొక్క విషయానికి సంబంధించిన జ్ఞానం ఉండొచ్చు దాన్ని తెలుసుకుంటుంటే తత్సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అట్లాగే నేనున్నట్లుగా నా అనుభవంలో ఉంది ఈ అనుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలగాలి ఇది నాకన్నా అన్యమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం కాదు గనక ఇది కేవలం నా వ్యక్తిగతం నాకు సంబంధించిదే గనక ఇది ఆత్మ జ్ఞానం కేవలం స్వగతం నాకు సంబంధించింది ఇది కలగాలి దీనికి విచారణ కొనసాగించాలి అత విచారర్తవ్య ఇక్కడే కొద్ది విడోరంగా కనపడుతుంది స్వామీజీ నేనున్నట్లు నేను తెలుసుకోవడం ఏంటి ఒకటి నేనున్నానని నాకు తెలుసు నేను ఉన్నట్లుగా తెలుసుకోవడం ఏంటి దానికి విచారం చేయడం ఏంటి నాకన్నా అన్యంగా ఉండేటువంటివి ఉన్నవా లేవా అనేటువంటి విషయంలో నేను విచారం చేయాలేమో సరేనా వన్డేలో ఆస్ట్రేలియా మీద ఇండియా ఎంత వచ్చింది స్కోర్ అనే దానికి లేదు ఇండియా మీద ఆస్ట్రేలియా ఎంత స్కోర్ నాకు తెలియదు కనుక నేను అడిగి తెలుసుకోవాలి ఓకే కానీ నేనున్నట్లుగా నాకు తెలుస్తూ ఉండేటప్పుడు దీనికి విచారం ఎందుకు అనుభవంలోనే ఉంది కదా ఎస్ నీ అనుభవంలోనే వైరుధ్యం ఉంది ఇది తమాషా అనుభవం ఉంది నువ్వు ఉన్నట్లుగా అనుభవంలో ఒక వైరుధ్యం ఉంది కాంట్రడిక్షన్ ఏంటి అసలు ఆ వైరుధ్యం నువ్వు ఉన్నావు నీకు తెలుసు కదా ఎలా ఉన్నావు అని ప్రశ్నపడ్డప్పుడు అనుభవం ఒక రకంగా నిర్ణయించడం లేదు అహం సుఖీ అహం దుఃఖీ చూచారా నేను సుఖంగా ఉన్నాను అని ఒకసారి చెప్తూ ఉన్నాం నేను దుఃఖంగా ఉన్నాను అని మరొకసారి చెప్తూ ఉన్నాం సుఖంగా ఉన్నాను అనేది నా అనుభవం దుఃఖంగా ఉన్నాననేది నా అనుభవం నేను హైగా ఉన్నానండి నా అనుభవం నేను అశాంతితో ఉన్నానండి నా అనుభవం ఈ రెండు నా అనుభవాలే కాబట్టి నా అనుభవం ఒక దశలో నన్ను సుఖిగా ఎక్స్పోజ్ చేస్తా ఉంది ఇంకొక దశలో దుఃఖిగా ఇప్పుడు హాయిగా నిద్రపోయాననుకోండి నాకు అభద్రత ఏముంది చెప్పండి మేలుకుంటేనే కానీ అభద్రత దేహం వల్ల అభద్రత ఎందుకంటే అది నాకుంది కనుక బంధువుల వల్ల అభద్రత ఉన్నవాళ్ళు పోతారేమోనని లేకపోతే పోరని ఏదైనా కావచ్చు ఇదే ఒక్కసారి మనం నిద్రపోయిన తరువాత గాఢ నిద్రలో సుషిప్త సుక్షిప్తి కాలే ఎందుకని సకలే విలీనం సమస్తం విలీనమైపోతున్నటువంటి సుక్షిప్తి వ్యవస్థలో గాఢ నిద్రలో నువ్వు అభద్రతలో ఉన్నావని నీకు తెలుసా హాయిగా నీ వల్ల ఇతరులకు అభద్రత ఉండొచ్చు నువ్వు నిద్రపోయేటప్పుడు ఎందుకంటే గురక పెడతావు గనక అది వేరే విషయం అది ఇతరులకు అభద్రత వాళ్లకు దుఃఖం కానీ నీకు మాత్రం నువ్వు దుఃఖంలో ఉన్నట్టుగా నీకు లేదు అనుభవం కాబట్టి సుశుప్తిలో నీ అనుభవం వేరుగా ఉంది జాగ్రత్తలో నీ అనుభవం వేరుగా ఉంది స్వప్నంలో నీ అనుభవం వేరుగా ఉంది ఎప్పుడు సుఖప్రదమైనటువంటి స్వప్నాలే మనకు రావడం లేదు ఈ స్వప్నానుభవం కూడా నాకే ఉంది అనుభవం నాదే ఒకప్పుడు మంచి స్వప్నాలు వస్తాయి ఎంతో ఆనందంగా ఉంటాను ఒకప్పుడు దురదృష్టకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి బాధతో ఉంటాను ఇటువంటి రాకూడదు జీవితంలోనే నిరంతరం కూడా నిత్య జీవితంలో కూడాను ఒకరోజు మనం అనుకున్నవి జరుగుతాయి ఒకరోజు మనం అనుకున్నవి జరగవు నిన్నే మీకు ఇంట్రొడక్షన్లో ఇవన్నీ వస్తాయని తెలిసి అవి చెప్పాను పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు ఎప్పుడు ప్రియమైనవే జరుగుతాయని చెప్పడానికి లేదు ఓన్లీ సిచ్యువేషన్ సార్ చేరింది వరల్డ్ అవుట్ సైడ్ బట్ దే ఆర్ నాట్ ఆల్వేస్ ప్రెసెంట్ అండ్ ప్లెజెంట్ ఒక్కోసారి సుఖంగా ఉంటాయి అవే ఎప్పుడు ఉంటాయని చెప్పడానికి లేదు మళ్లీ మారిపోతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి వీటి మధ్య నాకు అభద్రత లేదని తెలుస్తూ ఉంది కనుక నీకు అభద్రత లేనిటువంటి దశ నీకు తెలుస్తూ ఉంది భద్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దుఃఖంతో ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది సుఖంతో ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది ఆనందంగా ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది ఆవేదనతో ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది బిట్వీన్ దిస్ టూ హు ఆర్ యు అన్న అనుభవాలు నావే నావి కూడా ఉన్నాయి నా అనుభవాలు కూడా ఇట్లాగే ఉన్నాయి అనుక నీ సమస్య నా సమస్య వేరుగా లేదు అందరి సమస్యలు ఒకటిగానే ఉన్నాయి కాబట్టి మన అనుభవమే గనక మనం ఏమిటో మనం నిర్ణయించగలిగితే విచారం అవసరమే లేదు విచారం ఎందుకు చేస్తున్నామో తెలుసా ఆ మతానికి ఈ మతానికి మధ్య ఉండేటువంటి వైరుధ్యాలకు కాదు మనం విచారం చేసేది వాళ్ళని అందరిని బే ఆఫ్ బెంగాల్ చావమనండి మనకు అనవసరం మనకెందుకు మనం బ్రతికే కొద్ది కాలంలో ఈ మతాల గొడవలు మనకెందుకు ఎవడెప్పుడు ఏం చెప్తున్నాడు మనకెందుకు వచ్చిన బాధంతా ఏంటంటే ఈ మతానికి ఆ మతానికి ఏం వైరుధ్యం ఇది కాదు మనకు బాధ నా అనుభవాల మధ్య వైరుధ్యం కాన్ఫ్లిక్ట్ కురుక్షేత్రం నాలు తయారైంది కనుక వైరుధ్యం అర్థమవుతుందా మీకు కనుక అనుభవం అయితే మనకుంది గాని ఆ అనుభవాల మధ్యలోనే పరస్పరం వైరుధ్యంగా కనపడుతుంది కనుక నేను సుఖంగా ఉన్నానా దుఃఖంగా ఉన్నానా ఒక అనుభవం సుఖంగా ఉన్నట్టుగా చెప్తూ ఉంది ఒక అనుభవం దుఃఖంగా ఉన్నట్టుగా చెప్తూ ఉంది ఇంతకీ నేను నా స్వరూపం అదే ఇదే సుఖమా దుఃఖమా ఇది అర్థం కావడం లేదు అనుభవం వల్ల కాబట్టి అనుభవాలు అయితే ఉన్నాయి కానీ ఇందులో నేను సుఖినో దుఃఖినో తెలుసుకోవాలి దుఃఖిగా ఈ ప్రపంచంలో కొనసాగడం నాకు సాధ్యపడేటట్టుగా లేదు కనుక ఓకే నేను సుఖాన్ని పొందాలనుకుంటూ ఉన్నాను కనుక ఈ రెండిట్లో ఏదో నిర్ణయించుకొని దానిని పొంది తృప్తి చెందాలి అత విచారర్తీరా ఇప్పుడు కాబట్టి అనుభవం కాదు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు అనుభవం ఉంది అనుభవం మధ్య పరస్పర వైరుధ్యం ఉంది అనుభవాల మధ్యనే పరస్పరం వైరుధ్యం ఉంది ఆయనంటే నాకు నచ్చడం లేదు అది పక్కన పెట్టు నువ్వంటేనే నీకు నచ్చడం లేదు దిస్ ఇస్ ద ప్రాబ్లం నేను ఎట్లున్నాడో నాకు నచ్చడం లేదు నువ్వు ఎట్లున్నావో నీకు నచ్చడం లేదు నువ్వు ఈ విధంగా ఉన్నాడో నీకు ఇష్టం లేదు ఇది ఒక బ్యాడ్ సింప్ట అందుకనే అత విచారర్తవ్య స్వామిజీ నన్ను గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి